స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకెంతో వందాలుసాయా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నానైనా గొప్ప దేవన తండ్రి ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా దీనివంతా ప్రభావ మీ సేవలు మమ్మల్ని వాడుకునే ప్రభావ సురక్షితంగా మా గృహాలకు మీరు చేర్చినందుకే నీకు ఎంతో వందాలు ఇస్తయ్యా ప్రతి చోట ప్రభావ మీరు అద్భుత కార్యాలు మీ వాక్యల ద్వారా మాట్లాడే అనేకులకు ప్రభావ తన వాళ్ళ జీతంలో తిరిగి వాళ్ళ సాక్ష్యం ఇచ్చేలాగానే మీరు ఇచ్చిన కృపకాయ నీకు ఎంతో వందాలు ఇస్తాయా నీకే స్థుతులు స్తోత్రం సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకుంటున్నైనా గొప్ప దేవా మీరు చేసిన కార్యాలను బట్టి నీకు ఎంతో వందాలైనా ప్రభావ నా తండ్రి నీకే వందాలేస్తాయా తిరిగి ప్రభా మరోసారి ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినాం మీరు మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపరచండి మా హృదయాలు సరి చేయండి మాములు ఇంకేమైనా ఆయాసకరం ఉంటే వాటి మా పిల్లలు దానైనా వాటిని ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో దేవా నేసయ్యా మీ కనికిరం పొందాలా మీ కృపలు మేము మీకు మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీ మమ్మల్ని కూడా పరిశుద్ధపచ్చి మీ సంపూర్తులు మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రదిష్టమైన పాటల మైంపందని వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ రానైబుని త్వరగా నడిపించండి అయినా ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవ్వ ఈ యొక్క మొబైల్స్ అన్నిటి మీ కంట్రోల్ తీసుకుని ప్రవ్వ ఆటంక ప్రతి చీకర్ శక్తులను ఏస్తూ క్రీస్తును గద్దీస్తున్నాం నా దేవా మీరే సహాయపడమని ప్రార్థిష్టమైనా మీ కృప మాకు అనుగ్రహించండి గొప్పదే వాక్యం మీరు మాతో మాట్లాడాను ప్రవ్వ మీరే మమ్మల్ని బలపరిచి ఈ నామానికి మైమి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టం తంది ఆమెన్ శక్తి చేత కాదనేను బలముతో నిది ఆత్మ ద్వారా దిని చేతునని ఏ సైయశల శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ను ఓ గోప పార్వతమా జరుబాబెలో నడ్డగించను ఓ గో మాత్రపు దానవు నీవ సదును భూమిగా మారెదవు మారెదవు శక్తి చేత కాదనేను నేను బలముతో నిధి కాద నా ఆత్మద్వారాదిని చేతునని ఏ సయసల విచెను ఓ ఈశ్రయే లు విను నీ భాగ్యమెంత గొప్పది ఓ ఈశ్రయే లు విను నీ భాగ్యమెంత గొప్పది ఏ రక్షించిన నిన్ను పోలీన వారెవరు ఏసయ రక్షించిన నిన్ను పోలీన వారెవరు శక్తి చేత కాదనెను బలముతో నిది కాదనిను నా ఆత్మద్వారా దిని చేతునని ఏసై ఎసెల నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసెల ప్రార్థిస్తున్నాం పరుషుదర తండ్రి మీకు వందనాలను అయినా సర్వోన్నత దేవా మీకే స్థుతుల స్తోత్రాలేశయ్య ఈ యొక్క గడిషణ కాలం అంతా కాపాడినారు మా మళ్ళీ అందరినీ మీకే వందనాలు అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రం సమయం నా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం ప్రభా మా తను మాట్లాడండి బలపరచండి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా అటువంటి సేవ జీవితంలో మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ప్రాట గ్రంథం పదమూడు అధ్యాయులని వాక్యాలను ధ్యానిస్తున్నాం మాతో మాట్లాడండి నైనా అది ముగింపు దశకు మేము వచ్చిన ప్రభు పద్నాలుగో అధ్యాయాన్ని ధ్యానించలా నాశపడుతుండగా మాషకంలో హృదయ తృప్తిపరిచే గొప్ప దేవుడవు కాబట్టి నైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకుంటూ మీ యొక్క వాక్యంలోకి మేము వెళ్తుండగా మమ్మల్ని అందరినీ నడిపించి ఆశ్రయించమని ఏసుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మనం ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయానికి అధ్యాయంలోని విషయాలని ధ్యానిస్తాము ఆల్మోస్ట్ ఒక నెల అన్నారా దాటిపోయింది ఎప్పటికీ దాటిపోయింది పదమూడవ అధ్యాయం ఎందుకు ముఖ్యమైందంటే ఆరు వందల సంఖ్య గురించి ధ్యానించడం కాబట్టి అధ్యాయం ముగింపులో ఆరు అనే సంఖ్య అయితే ఈ సంఖ్య ఎవరు అనేది నేను చూపించిన సర్పముల తేళ్ళు మొదటి రెండు గుంపులు వేసుకుంటాయి అన్యాయం చేసే అపవిత్రంగా జీవించే వాళ్ళే ఈ ముద్రలు ధరించుకున్న వాళ్ళు ఎందుకంటే ముద్రించుకోవడం అంటే ఎవడి వస్తువుని వాడు ముద్రించుకుంటాడు గుర్తింపు కొరకు గ్యాప్ కాబట్టి వాడు ఆ గ్రామాలలో పశువులని ముద్రించుకుంటారు మాకి సంబంధించినది ఎవరి ఓనర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతాయి ఆ పక్షులు పశువులు కాబట్టి ఆ ఓనరు దానికి ముద్రేసుకొని వాడి గుర్తింపుని పెట్టుకుంటాడు వాడి గుర్తింపులాగా పెట్టుకుంటాడు వాటి మీద అదే రీతిగా సైతాను కూడా వాని ప్రజలని గుర్తించుకొని ముద్రించుకుంటున్నాడు దేవుడు కూడా అంతే తన బిడ్డల్ని విమర్శించడం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించుకున్నాడు అది లక్ష మందికి సంబంధించిన బోధ కానీ సైతాను ముద్రించుకున్న వాళ్ళు సర్పములు తేళ్ళు అవి సీల్ అన్నట్టు పర్మనెంట్గా దానికి ఇంకా వేరే అవకాశం లేదన్నట్టు కానీ గొప్ప జనము ఇటలీర్ అటలీర్ మధ్యలో చిక్కబడ్డవారు కాబట్టి ఆ ముద్ర నుంచి వారిని విమోచించడం కొరకు దేవుడు లక్షా నలభై నాలుగు వేల మందిని లేపిండు వారు ఆరు వందల అరవై ఆరు అంటే ఆరు వందల అరవై ఒకటి ఆరు వందల అనేది ఒక సంఖ్య అయితే ఆరు అనేది ఇంకొక సంఖ్య కాబట్టి ఆరు తర్వాత ఆరు రెండు సంఖ్యలు కాబట్టి మొదటి సంఖ్య తేళ్లకు సంబంధించింది దాని తర్వాత రెండవ సంఖ్య సర్పములకు సంబంధించిన నేను చూపించిన లేక ఆరు వందల అంటే సర్పములకు సంబంధించింది తక్కిన ఆరు తేళ్లకు సంబంధించిందని నేను చూపించిన ఇది ఎక్కడ ఉండదు ప్రపంచంలో ఏ ఏ పుస్తకాలలో ఉండదు ఏ పాస్టర్ చెప్పిన బోధలో ఉండదు ఇది ఎందుకంటే వాళ్ళు చెప్పండి ఇంకా ఆరు వందల అరవై అని కానీ పూర్వము ఆరు అని కూడా ఉంది కానీ దేవుడు మనకు చూపించాడు అది ఆరు వందల అరవై సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్ అని ఉంది ఇంగ్లీష్లో తెలుగులో లేదు కాబట్టి మనం ఇంగ్లీష్ బైబుల్లో నీకు విషయాలను దీనిస్తున్నాం సిక్స్ స్కోర్ అంటే 660 హండ్రెడ్ అండ్ అని అర్థం తర్వాత అండ్ సిక్స్ అని కాబట్టి ఇది రెండవ సంఖ్య ఎందుకంటే నేను చూపించినా కూడా దీన్ని ఒకటే సంఖ్య అయితే లెక్కించడం కష్టం అసాధ్యం అందుకు కనీసం రెండు సంఖ్యలు ఉంటే మనం కాబట్టి దేవుడు మనకు చూపించుంటే అది ఆరు అనేది ఒక సంఖ్య అయితే ఆరు అనేది రెండవ సంఖ్య ఈ రెండు కలిసిమెలిసి ఉంటే అదే లెక్కించడం అంటే ఎట్లా లెక్కించడం లెక్కించడం అంటే గుర్తించడం లెక్కించడం అంటే ఎవరికి సంబంధించింది గ్రహించడం అందులో మనం చూసినాము సర్పములకి సంబంధించినది ఒక లెక్క తేళ్లకు సంబంధించిన ఒక లెక్క సైతాను వాళ్ళని ముద్రించుకున్నాడు వాళ్ళ వాని అనుచరులని వారికి అన్ని ఇస్తాను ఆస్తులు అంతస్తులు కానీ దేవుడు పరలోకపు నిధిని మనకిస్తా అన్నాడు లక్ష మంది దురదృష్టం ఏంటంటే గొప్ప జనము వారి అబ్బదలన ఆశ్రయించి వాళ్ళు ఇస్తారని వారి వారి ద్వారా వీళ్ళకి ఐశ్వర్యం వస్తుందని వాళ్ళు ఐశ్వర్య బోధతట్ట తిరిగిండ్రు కాబట్టి దేవుని ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ రక్షించడం కొరకు దేవుడు ప్రయాసపడుతున్నాడు ఆ ప్రయాసంలో నిన్ను నన్ను పాత్రలుగా ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఈ ప్రయాసాన్ని ఎదుర్కోక తప్పదు అయితే ఈ మూడు గుంపులు చివరికి ఎట్లా ముగిస్తుంది అనేది నేను చూపించి పదమూడవ అధ్యాయాన్ని క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను మరి దేవుని చిత్తమైతేనే అయితే పోయిన మొదటి కొంత లక్షణపత్రిక పదిహేనవ అధ్యాయము తర్వాత ముప్పై వచనంలో చూస్తూ ఉన్నాం అన్ని మాంసములు ఒకే రకమైన మాంసములు కావన్న విషయాన్ని ఒకటి మనుష మాంసము ఒకటి పశువుల మాంసము ఒకటి పక్షుల మాంసము ఇంకోటి చేపల మాంసము కాబట్టి అన్ని ఒకే రకమైనవి కావు అన్న అంశం గురించి మాట్లాడుతుండే ఇవి నాలుగు రకాల గుంపులను జ్ఞాపకం చేసిండే పౌలు ఆయన ఆత్మకి ఎందుకు ఇవి తగలేదు మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలా ఎందుకంటే ఇవి నాలుగు మతపరమైన క్రైస్తవ గుంపులలో కలిగినాయి కానీ మనుష్య మాంసము అంటే పశువు నుంచి మనిషిలాగా తిరిగి మారిన నెవద్ది జరిగే మార్పు చెందడం అనేది కాబట్టి మనుష్య మాంసము అంటే మానవ హృదయం పొందుకున్నవారు లేకుంటే దుష్ట హృదయం కలిగిన వారు లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం తక్కినవన్నీ మరియు సర్పములకు తేళ్లకు సంబంధించిన బోధ చేపలు అంటే గొప్ప జనానికి పక్షులు అంటే తేళ్లకు సాదృశ్యము జంతువులు లేక మృగాలు మృగ సర్పంకి సాదృశ్యం అదే రీతిగా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ కూడా మనం చూసినాము అన్యాయం చేసేవాడు అపవిత్రంగా జీవించేవాడు నీతిమంతుడు పరిశుద్ధుడు నాలుగు గుంపులు ఇవి వాటికి సంబంధించినవి మనం చూస్తూ ఉన్నాము ఆ రీతిగా ముగిస్తుంది అన్యాయం చేసేవారు అపవిత్రంగా జీవించేవారే ఈ యొక్క ముద్రలు వేపించుకుంటారు కానీ ఒకరేమో నుదుటి మీద వేయించుకుంటున్నారు ఒకరేమో చేయి మీద వేయించుకుంటున్నారు అని చూపించిన కాబట్టి నుదుటి మీద వేర్చుకుంటే వాళ్ళు ఏ గుంపు చేయి మీద వేసుకుంటే వాళ్ళు ఏ గుంపు అనేది మనం చూస్తూ ఉన్నాం రెండు గుంపులు సైతాను అనుచరులయ్యే అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఇది ఎందుకు మనం బయట చెప్పలేమంటే పిలిచే వాళ్ళే వాళ్ళు మనల్ని వాళ్ళకి తెలియదు వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందనేసి మనం పోయి చెప్ మనం డైరెక్ట్ చెప్తాం వాళ్ళకి నీలో ఈ గుణగాణాలు ఉంటే బయటికి రానేసి వాళ్ళు ఎప్పటికి కాబట్టి అన్యాయం చేసేవాళ్ళు ఎవరు అనేది అవన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నాము కానీ ప్రకటన గ్రంథము పదకొండవ ప్రకటన గ్రంథం రోమిల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధంగా జీవించే గుంపు గురించి ఎందుకంటే వచ్చే వారం నుంచి మనము వాటికి సంబంధించిన చూడబోతున్నాం కాబట్టి లక్ష నలభై సంబంధించిన విషయాలు కాబట్టి ఈ యొక్క రోమిళ రాష్ట్ర పత్రికలో పరిశుద్ధం జనం లేక పరిశు పరిశుద్ధులుగా జీవించేవారు ఎవరు అన్న విషయాన్ని నేను ఇప్పుడు క్లుప్తంగా మీకు చూపించాలని ఆశపడుతున్న పదకొండవ అధ్యాయము రవి రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ శ్రమంలో ఏమంటుందంటే ముద్దలో మొదటి పిడికెడు ముద్ద ఇది ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయ్యే పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధంలే కాబట్టి మొదటి ముద్దకి మనము సాదృశంగా ఉన్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధంలే కాబట్టి మన వేరు యేసు ప్రభు అని మనకు తెలుసు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో అంటుకట్టబడ్డ మనము ఆయనతో పాటు ఉన్న వారం పరిశుద్ధ గుంపులో కాబట్టి ఈ పరిశుద్ధ గుంపుని దేవుడు ఏ రీతిగా భద్రపరచుకుంటా వస్తుండో తరతరాలుగా అన్న విషయాన్ని మనం అనేక పర్యాలు జ్ఞాపం చేసినాం పాత కాలంలో ఏలియాని గురిసిన ఉపమానంలో చూసినాము నా కొరకు ఇంకా ఏడు వేల మంది నేను దాచిపెట్టుకున్నాడు దేవుడు నీలియాతో అదే రీతిగా తరతరాలు పాత నిబంధన కాలమే కాదు కృత నిబంధన కాలంలో కూడా దేవుడు కాపాడుకుంటున్నాడు పౌలు భయపడుతుంటే భయపడుకు ఈ పట్టణంలో నాకు అనేక మంది ఉన్నారన్నాడు దేవుడు నా బిడ్డలు అనేక మంది ఇక్కడ నీ కొరకు ప్రార్థన చేస్తారని కాబట్టి ఆయన ఈ ప్రతి స్థలంలో ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో తన బిడ్డల్ని కొంతమందిని భద్రపరుచుకున్నాడు దేవుడు పరిశుద్ధ గుంపుని అయితే యుగ సమాప్తిలో ఏం జరుగుతుందన్న విషయాలు మత్తయ్యసు సువార్త పదమూడవ అధ్యాయంలో మన ప్రభు నోటి ద్వారా మనం గ్రహిస్తున్నాం మత్తైసు సువార్త పదమూడవ అధ్యాయం నలభై వచనంలో మనుష కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములగు సకలమైన వాటిని అనడు దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు ఆటంకంపులకు సకలమైన వాటిని అంటే ఆటంక పరిచయ గుం గుంపది తర్వాత దుర్నితి పర్ల గుంపు అయితే మనుషుకు తన దూతలను పంపును వారు ఏం చేస్తారు ఆయన రాజ్యంలో నుండి ఈ ఆటంకంబులకు గుంపును ఆటంక పరిచయ గుంపు ఒకటి దుర్నీతి పరుల గుంపుని అగ్ని పడేస్తారు వీళ్ళు ఇద్దరు గుంపులు శాశ్వతంగా నరకాని పోతారు అనేది దేవుడి గారు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ముప్పై నలభై మూడో వర్షంలో ఏముందంటే అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే తేజరిల్లుదరు ఎప్పుడు మరణమైనాక ఈ నీతిమంతులు పరిశుధ గుంపులకి చేరాలా అంటే వాళ్ళు వారి శరీర శరీరాన్ని కోల్పోవలసి కాబట్టి తండ్రి రాజ్యంలోకి ఎప్పుడు రావాలా శరీరాన్ని కోల్పోయినాకనే అప్పుడే వాళ్ళు సూర్యుని వల్లే తేజరిల్లుతారు అయితే చెవులు గలవాడు వినుగాక అని ఎందుకు చెప్పిండు ఎందుకు చెప్పిండంటే ఇందులో ఆత్మీయ సత్యం కాబట్టి ఈ నీతి మంతులు ఎవరో మనకు తెలుసు మూడవంపు లక్ష మంది వీళ్ళు హతసాక్షులై తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుతారు అంతవరకు వాళ్ళు సూర్యుని వల్లే తేజలిలేదు ఎందుకు నీతి సూర్యుని వారి హృదయాల్లో సమర్పించుకోలేదు అందుకు వాళ్ళు తేజరిల్లలేదు కాబట్టి ఈ గొప్ప జన్మము నీ సూర్యుని వలె తండ్రి గృహంలో తేజరిల్లాలా అది మన ప్రయాసం వాళ్ళు తేచరిల్లాలా అంటే మనం ప్రయాసపడక తప్పదు ఏస్ప్రో మన కొరకు ప్రయాసపడి మనము ఆయన బిడ్డల కొరకు ప్రయాసపడాలా కొరకు ముఖ్యంగా అయితే ఇప్పుడు మటుకు వాళ్ళు ఏ రీతి ఉన్నారు లేరు ఏషయా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై వచనంలో దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఏషయా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై యోవ తన జనుల గాయము కట్టి గొప్ప జనం సంబంధించిన పోదా వారందరు గాయలవుతారు వారి దెబ్బలను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును చంద్రు అంటే గొప్ప జనము ప్రకాశం అంటే లక్ష మంది సాదృశ్యం అయితే వారు బాగు వారి పాపాలు క్షమించబడ్డాక వారి హతసాక్షులైనక వారి వెలుగు వారి వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే అవుతుందంట అంటే గొప్ప జనము లక్షా నలభై నాలుగు వేల గుంపులకు వచ్చినప్పుడు సూర్యుని ప్రకాశం వల్లే వాళ్ళు ఉంటారంట అది ఎట్లుంటుంది సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక్క దినమునం ప్రకాశించినట్లుండను అంటే మాకు తెలుసు ఏడవ ఏడు దినము విశ్రాంతికి సంబంధించింది అయితే ఏడు దినాల వెలుగు అంటే వారికి శాశ్వతమంగా దేవుడు విశ్రాంతిని ఇస్తున్నాడు అన్న విషయాన్ని ఆడ జ్ఞాపకం చేస్తుండ్రుడు సూర్యుని ప్రకాశము ఏడు దినంల వెలుగు ఒక్క దినమును ప్రకాశించినట్లు ఉండిన వారి జీవితంలో అంటే ధన్యతకి సంబంధించింది అంతగా వాళ్ళు చివరికి సంపూర్ణంగా ఆయన సన్నిధిలో తేజరిల్లుతున్నారని ఇందాక చూసిన వాక్యం అది జరుగుతుంది అన్నట్టు చివరికి కానీ అంతవరకు మటుకు వాళ్ళు శ్రమల గుండపోక తప్పదు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనము ఇవి గతాల్లో చూసినయే తొమ్మిదో అధ్యాయం రెండోసారి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వర్షాలలో ఐదవ బూరలకు సంబంధించిన బోధయిది గతాలు చూసినాము ఐదవ బూర శ్రమలకు సాదృశ్యం మహాశ్రమలకు సాదృశ్యం ఆరవ బూర మరణానికి సాదృశ్యం గొప్ప మరణించడం చూస్తాము కానీ ఇక్కడ పట్టుకు వాళ్ళు శ్రమలుగుండా పోతున్నారు ఏ రీతిగా అన్నరిదే మూడవ వర్షం చూస్తాం పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇవ్వబడి కాబట్టి ఈ మెడతల్లు తేలక సాదృశ్యం వాటికి బలం ఇస్తున్నాడు ఎవరు బలం దేవుడు మనకి బలం ఇస్తున్నాడు ద్వారా వీరికి సైతాన్ని బలమిస్తుడు మరియు నొసల్లయందు దేవుని ముద్ర మనుషులకే ఇక్కడ ఒక విషయం చూడాల దేవుని ముద్ర కూడా ఉంది మృగం యొక్క సంఖ్య ముద్రించబడ్డ దేవుని ముద్ర అని కూడా ఇక్కడ కానీ దేవుని ముద్ర ఏంది నంబర్ ఉందా దానికి ఎక్కడన్నా ఎక్కడ లేదు నేనైతే చూడలే ఎక్కడ బైబిల్లో ఉన్నట్టు ఉదాహరణకి దేవుని ముద్ర ఏడు ఏడు ఏడు అని ఎవరో చెప్తే విన్నా నేను అది ఎంత మటుకు నిజమో నేనైతే చూడలేదు నీకెవరికన్నా తెలిస్తే చెప్పండి బైబిల్లో సైతాన ముద్ర ఆరు అయితే దేవుని ముద్ర ఏడు ఏడు అని చెప్తుంటే విన్నా నేను చాలా సంవత్సరాల క్రితం ముప్పై నలభై సంవత్సరాల క్రితం కానీ నేను మటుకు ఎప్పుడు పరిశీలించాలి ఎక్కడ చూడలేదు కూడా దాన్ని బైబిల్లో ఒకవేళ ఉందేమో వెతుకుతాం ఉంటే తర్వాత దొరికిండాల్సింది కదా మనకి కాబట్టి మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనాను ఏ మొక్కకైనాను మరి ఏ వృక్షంకైనా హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞాయబడింది ఎవరికైతే దేవుని ముద్ర లేదో వారికే హాని పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళు పరిశుద్ధ జనం ఉంటారు వారి పరిశుధాత్మ అభిషేకం గురించి తెలివిని వాడు ఎట్లా దాన్ని పొందుకుంటాడు కాబట్టి వాడు నీతి మంత్రులుగానే కనిపిస్తూ ఉంటాడు మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గానీ ఐదు నెలల వరకు బాధించుటకు వారికి వాటికి అధికారము ఇయ్యబడేను ప్రతి అధికారం పనిచేస్తే చిన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి వాటికి అనుగ్రహించిన అనుగ్రహించబడ్డ అధికారం కూడా అదే ఎందుకంటే వాడు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు అనేష్ సంపూర్ణంగా సత్యంలోకి రావాలంటే అబద్ధాన్ని విడిచిపెట్టాలా అబద్ధాన్ని విడిచిపెట్టాలంటే ప్రాణం పోయినంతగా అవుతుంది అన్నట్టు ఈ లోకాన్ని ఇరుణీకరించుకోవాల్సి వస్తుంది కాబట్టి వాటి కలుగు బాధ తేలు మనిషిని కొట్టినప్పుడు ఉండు బాధ ఉండును ఇవన్నీ మనం చూసినాము కాబట్టి తేళ్ళు పక్క నుండి కాటేస్తాయి ఇస్కరి యోత్ యుద వేసుకోవడం ఎట్లేశాడో కాబట్టి నాలుగో వచ్చినం హాని అన్న పదం ముఖ్యంగా చెప్తున్న హాని గురించి హాని కలగజేయుట జేమ్స్ రాంగ్ నంబర్స్ చూస్తున్న హాని అంటే హర్ట్ ఇంగ్లీష్లో హర్ట్ హెచ్ ఆర్టీ తొంభై ఒకటి అడిక్ అడిక్ యో ఫ్రమ్ నైన్టీ టు బి అన్ అవినీతి తర్వాత ఇవి ఈ తేళ్ళు సంబంధించింది కాబట్టి అవి తప్పిదం చేసేది బాధ పెట్టేడి అన్యాయం చేసేది మనుషులకి కష్టాలు పెట్టేది తర్వాత నైంటీ ఫోర్లో ఏముందంటే as a negative particle and 1349 ఫార్టీ నైన్లో అన్ చేస్తే అవినీతి తర్వాత దుష్టత్వం దాని తర్వాత మోసకరం మోసం దగ అంటాం కదా ట్రెచరస్ అంటే దగ వీళ్ళంతా దగా చేస్తారు పక్క నుండి నమ్మినట్లు నమ్మినట్లుండి దగా చేస్తారు అవినీతి పనులు వీళ్ళు తర్వాత అపవిత్రం అపవిత్రంగా జీవించే ఒక సంబంధించి అపవిత్రత అంటే ఫిల్తీ ఇంగ్లీష్లో 4510 from 4509 To soil To become dirty Filthy టు సాయిల్ టు బికమ్ డర్టి జీవితం ఇదంతా అదే 4509 అంటే oh, Uncertainty Uncertainty అఫ్నిటీ Dirt Morally Depravity అంటే బహు అగాధంలోకి దిగిపోయిన జీవితాలు అన్నట్టు అపవిత్రూ నైన్ టు బి ఫౌల్ అంత కులిపోయిన జీవితం ఎస్పెషల్లీ సెరమోనియల్ మారల్ సెన్స్ డిఫైల్ అపవిత్రపరచబడ్డ జీవితం నాజీరు చేయబడ్డ జీవితం వడంబడికలు తురణీకరించిన జీవితం కాబట్టి ఈ గుంపు తేళ్ళ గుంపు నమ్మే గుంపు కాదు నమ్మి గొంతు కోసే గుంపు అన్నట్టు అపవిత్రమైన జీవితంలో జీవించే గుంపు ఇది ప్రటన అధ్యాయము రెండవ అష్టంలో కూడా ఈ గుంపులకు సంబంధించింది మనం చూస్తున్నాము తేలకు సంబంధించింది పద్దెనిమిది రెండులో అతడి గొప్ప స్వరంతో ఆర్పటించి ఇట్లా నేను మహాబబులోను కూలేను అది దయ్యములకు నివాస స్థలం మతపరమైన జీవితం ప్రతి అపవిత్రాత్మకు ఉనికి అపవిత్రమైన అపవిత్రమును అసహ్యమనైన పక్షులకి సంబంధించింది అది అది ప్రతి అపిత్రాత్మకు ఉనికి అపవిత్రమును అసహ్యమనైన పక్షులు అందులో నివసించను ఒకటి తేళ్ళు అందులో నివసిస్తున్నాయి మతపరమైన జీవితంలో అన్న విషయాన్ని ఇక్కడ మరోసారి మనకి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అసహ్యమైన పక్షి అదేది తర్వాత పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇవన్నీ ఎట్లా నాశనం అయిపోతాయి చూపిస్తాయి పద్నాలుగో అధ్యాయం తర్వాత పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చటకును నాశనకు పోగుటకును సిద్ధంగా ఉండేది భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథం ఎవరి పేరు రాయబడలేదో బాగా అర్థం ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చిను దాన్ని తిరిగి అన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు అయితే జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడలేదంటే మొదటి రెండు గుంపులే కాబట్టి వాళ్ళు నాశనం అయిపోతకు సిద్ధంగా ఉన్నారు అని చెప్తుంది వాక్యం ఈ మృగము దాన్ని సహ నాశనం అవటకు సిద్ధంగా ఉన్నారంట ఎంత క్షణంలో జరిగిపోతుంది ఎందుకంటే వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవు ఇవి ఒకప్పుడు కానీ ఇప్పుడు లేవు కానీ తర్వాత చెప్పడానికి వినడానికి ఆశ్చర్యంగా ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు లేకుంటే మళ్ళీ పదమూడో అధ్యాయులు ఎందుకు చూస్తున్నాం అంత దీర్ఘంగా ఆ మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చను కాబట్టి దేవుని టైం ఎట్లుంటది అని చెప్తుంది ఇక్కడ గతంలో ఉన్నది ఇప్పుడు లేదు ఆ కాబట్టి భవిష్యత్తులో ఉండబోతుంది అంటే గతంలోకి వెళ్ళి భవిష్యత్తులోకి వచ్చేస్తుంది మృగం అంటే పాత నిబంధన కాలం నుంచి కృత నిబంధన దాటి నీ నా కాలంకి అన్నట్టు ఆ మృగం భూమి 1093 జీరో నైన్ త్రీ 1093 సంబంధించింది అంటే అర్థము భూమి అంటే మట్టి లేక ప్రపంచానికి సంబంధించింది భూ ప్రపంచానికి సంబంధించింది కాబట్టి గొప్ప జనానికి సంబంధించిన పోదేది మొత్తం ప్రపంచాత్మకంగా ఉండే మట్టితో సాదృశంగా ఉన్నారు అయితే ఈ తేళ్లు కూడా ఈ మట్టిలోనే ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మట్టికి సంబంధించిన మనుషులు వీళ్ళు ఎవరు తేళ్లు అగాధంలోకి వెళ్ళి బయటికి రావడం అదే మనము ఆది కాండము అధ్యాయంలో చూస్తాము ఆది కాండము అధ్యాయము ఇరవై వచనంలో ఇది ఏషావుకు సంబంధించిన పోద తేలు ఏషావు తేలు కాబట్టి ఇరవై అధ్యాయము ఇరవై వచనం చిన్నపిల్లల గురించి మాట్లాడుతుండే ఇక్కడ యాకబు యేషావుల ఆ గురించి చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటయందు నేర్పరి అయి ఉన్నాడు కాబట్టి వేటాడడం అంటే కత్తులతోని బాణాలతోని యుద్ధం నేర్ మన వేటాడేవాడు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేను యాకూబు సాధు అయి గుడారంలో కాబట్టి ఆశ్చర్యం ఏషావు అరణ్యవాసి యాకోబు గుడారవాసి తన చూసినాం గాని ఇక్కడ ఒకటి ఏం చేసినామంటే ఏషాకు సంబంధించిన పోతాం కాబట్టి ఏషావు నేర్పరి దీంట్లో వేటాడడంలో ఇంగ్లీష్లో అయితే అట్లా లేనే లేదు నేర్పరి అని ఉంది కానీ వేటాడడంలో నేర్పరి వేటాడు కింద నేర్పరి అయి ఉన్నాడు కానీ ఇంగ్లీష్లో ఏముందంటే కన్నింగ్ హంటర్ అంటే మోస మోసంతో వేటాడేవాడు అనర్థం అది పక్క ఇస్కరియో యూధాకి వర్తిస్తుంది మోసంతో వేటాడేవాడు అంటే మనము పక్షులకు అన్నిటికీ విత్తనాలు చల్లి వాటి మీద వాళ్ళ వేసినట్లు దాన్ని మోసంతో వేటాడడం అంటాం ఏ మ్యాన్ ఆఫ్ ద ఫీల్డ్ అని ఉంది ఇంగ్లీష్లో తెలుగులో ఏముంది అరణ్యవాసి మ్యాన్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే అరణ్యవాసి అంటే భూమికి సంబంధించిన వాడు అని చెప్తుంది వాక్యం భూమికి సంబంధించిన వాడు ఏషావు కానీ యాకోబు గూడారంలో నివసించేవాడు యాకోబు సాధువై గుడారంలో నివసించు చుండేను తేడా కాబట్టి ఇప్పుడు చూడండి అరణ్యవాసి అంటే ఫీల్డ్ ఇంగ్లీష్లో సెవెన్ సెవెన్ లో ఏముందంటే సాడే ఇప్పుడు పదం అది మీనింగ్ టు స్ప్రెడ్ అవుట్ అంటే విస్తరించడం అవి అగాధంలోకి వెళ్ళి బయటకు వచ్చి భూమి మీద ఎట్లా విస్తరించడో అట్లా విస్తరించడం గ్రౌండ్ విస్త మొత్తానికి విస్తరించడం ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయంలో ముఖ్యంగా ఇక్కడ వాక్యం ఉంది ఆశ్చర్యంగా ఆదికాండంలో ఇరవై ఏడవ యాకోబు తన ఇద్దరు పిల్లల్ని ఆశ్రయించాలనుకుంటుడు కానీ యాకోబు అవన్నీ దొంగలించి ఏ సాగుకి ఏ మిగిలిలే యోసేపుకి సారీ యాకోబు వాటిని దొంగలించుకొని వెళ్ళిపోయాడు కానీ ఏసావుకి సాగుకి ఏమీ లేకపోయే చివరికి అయితే ఇరవై ముప్పై వచనంలో చూస్తున్నాం ఏంటంటే ఇరవై ఏడు నుంచి నలభై వరకు నా తండ్రి నీ ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి యేషగు ఎలుగెత్తివగా అతని తండ్రి అనే ఇసాకు నీ నివాసము భూసారము లేఖయు పై నుండి పడు ఆకాశకు మంచు లేఖయు ఉండును చూడండి పై నుంచి మంచు అంటే దేవుని ఆశీర్వాదం ఉండదు భూసారం ఉండదు భూమి నీకు సారమదు నీవు నీ కత్తి చేత బ్రతుకుతువు తేలుగద ఇది ఇది ప్రపంచ ప్రవచనం ఎట్లా ఉంది చూడండి ఏ షావు నువ్వు కత్తి చేత బతుకుతావు నువ్వు పొడుచుకొని తింటావు నీ జీవితం అంతా నీ సహోదరునికి దాసులు నీవు తిరుగులాడు నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను ఆశ్చర్యంగా ఉంది ఎట్లా అర్థం చేసుకుంటావు నీవు తిరుగులాడు నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను ఎట్లా అర్థం చేసుకుంటాం మొదటనేమో కత్తి చింత బ్రతుకుతావు అది తేళ్లకు సంబంధించింది దాని తర్వాత నీ సహోదానికి దాసుడు అవుతూ ఎందుకు తేళ్లంతొకటకు మనకు అధికారం ఇచ్చిన దేవుడు తర్వాత నీవు తిరుగులాడుచుండగా అంటే ఇవి మొత్తం భూమి అంతా విస్తరించినాయి తిరుగులాడుతూనే ఉంటాయి నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి ఇది ఎట్లా అర్థం చేసుకోవాలన్నా నాకు కూడా కొంచెం కష్టమే వెతకాలనిపిస్తుంది దీని గురించి ఈ చివరి పొరవచ్చినమే నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేదుగు కాడి అంటే భారం కదా కాబట్టి యాకోబు తన బిడల్ని ఆశ్రయించిందాక యోసేపు తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతుండడు కానీ అక్కడ ఏం దొరకలే కానీ నీ జీవితం ఎట్లా ఉండబోతుందని ఇసాకు ప్రవచనం గురించి ఏమైనా కలిసి చూస్తున్నాం ఇసాకు ఏమైనా ప్రవచిస్తుంటావు నీవు నీకు అతి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసులు అగదువు నీవు తిరుగులాడుచుంటావు నీ మేడ మీద అతని కాడి విరిచి నీ మేడ మీద నుండి అతని కాడి విరిచివేదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను అంటే యాకోబు డి ఇతను మేడ మీదకి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యాకోబు స్వతంత్రుడు అయిపోయాడు ఏషావు పానిస్ అయిపోయాడు మనం ఇంకా తేళ్ల గురించే ధ్యానిస్తాం ఇంగ్లీష్లో అయితే చాలా డిఫరెంట్గా ఉంది అందుకు కష్టంగా ఉంది నలభై వచనాలు చూస్తే ముఖ్యంగా నీ సహోదరునికి దాసుల కొద్దు కానీ Where the sword shall thou live and shall sow thy brother and it shall come to pass when thou shalt have the dominion that thou shalt break his yoke from off thy neck. This is the name of the Lord. One day of the Lord is the name of the Lord. One day of the Lord is the name of the Lord. Thou shalt have the dominion. Dominion is the king of the Lord. In the name of the Lord రాజపాలన సంపాదించుకున్నాడు చివ్వరికి లాస్ట్కి దాని తర్వాత శాశ్వతంగా అది పోగొట్టుకుంటున్నారు సంతానం లేకుండా కాబట్టి మీ కా గ్రంథము నాలుగవా అధ్యాయము పదవచనంలో ముఖ్యంగా ఒక విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ గుంపులకు ప్రతి దశలో ప్రతి వాక్యంలో వీటిని చూడడం నేర్చుకోవాలా మీ గ్రంథం మనం చూసిన ఇది గతంలో మీ కా గవ అధ్యాయము పదవ వచనంలో శియను కుమారి ప్రమాతి ప్రసూతి స్త్రీ వలే నీవు వేదన పడి ప్రసవించము కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నా చూడండి ఇది ఏ గుంపుకు నీవు పట్టణము విడిచి బయట వాసము చేతుకు ఇది లక్ష నలభై సంబంధించిన బోధ కాబట్టి నువ్వు సిరిని తరించుకున్న స్త్రీవి ప్రసవేదన పడుతున్న స్త్రీ అరణ్యంలోని స్త్రీ శ్రీ కుమారి ప్రసూతి స్త్రీ వల్లే నీవు వేదన పడి ప్రసవించుము ఇది ఆజ్ఞ ప్రసవించాల వేదన నీవు పట్టణము విడిచి అంటే బబులోను పట్నం మతపరమైన జీవితాన్ని విడిచి బయట వాసము చేతువు ఎందుకు ప్రభు బయట కాబట్టి బబులోను పురము వరకు నీవు వెలుదువు బయట నుంచి అక్కడనే నీవు రక్షణ అందుదువు అక్కడనే యహోవ నీ నిన్ను విమోచించను ఇది గొప్ప జనం సంబంధించిన బోధ బబులోను పురంలకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ ఉందివు అక్కడనే యోహోవా శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించెను కాబట్టి ముందు లక్ష నాలుగు వంద వేల మందికి చెప్తున్నాడు నువ్వు పట్టణం పెడిచి బయటకు పోతున్నావు బయట జీవిస్తున్నావు వాసన చేస్తున్నావు కానీ బబ్బులోని పురంలో వెళ్ళుదువు ఎవరు ఒక చిన్న గుంపు గురించి ఉపజనం సంబంధించింది అక్కడ వాళ్ళంతా రక్షణ పొందుతారు ఎప్పుడు శరాలను విడిచిపెట్టినప్పుడు దాని తర్వాత స్నేహ నీ చిత్ర చేతులను నిన్ను విడిపించను ఎప్పుడైతే రక్ష పొందుతారో కాపాడతాడు అన్న విషయాన్ని జ్ఞాపం కాబట్టి ఈ యొక్క మృగము తేళ్లకు సాదృశమైనది భూమి ఈ సముద్రం నుంచి బయటకు వచ్చినది ఇది ద బీచ్ ద ట్రైజెస్ అప్టప్ అంటే సముద్రంలో నుంచి బయటికి వచ్చిన మృగం ఇది తేళ్లకు సంబంధించింది అదే రీతిగా భూమిలో నుంచి బయటకు వచ్చిన ఇది కూడా తేళ్లకు సంబంధించిందే సముద్రం నుంచి వచ్చిన భూమిలో నుంచి వచ్చిన ఈ మృగము తేళ్లకు సంబంధించింది సముద్రం నుంచి వచ్చేది నల్లగుంటే భూమిలో నుంచి వచ్చేది ఎర్రగుంటాయి అంతే తేడా తేళ్ళు సముద్రపు తేళ్లు నల్లగుంటాయి భూమిలో నుంచి వచ్చే తేళ్లు ఎర్రగుంటాయి అది ఆత్మీయమైన విషయాలు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఏషాగ్రంథంలోని ఇంకొక వాక్యాన్ని చూపించేసి నేను త్వరగానే ఈక ముగించేస్తాను అది నెల అవుతుంది కాబట్టి బాగా అలిసిపోయిన జీవితం ఈరోజు మన యేష గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి ఆరు గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి ఆరు వచనాలు ఆలకించుడి యహో దేశమును వట్టిదిగా చేస్తున్నాడు గొప్ప జనం ఆయన దాన్ని పాడు చేసి కల్లోల దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్టు యాజకులను కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాళ్లకు కలుగును కాబట్టి ఇక్కడ మరీ ఒక క్లూ ఇస్తున్నాడు ప్రజలకి అంటే గొప్ప జనానికి ఎట్లా యాజకులకు కూడా అంటే సేవకులకు కూడా దాసులకు యజమానులకు దాసీలకు వారి యజమానురాళ్లకు కలిగినట్లు కొను కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలిగినట్లు కాబట్టి మనం చూస్తున్నాం నారు నాటుచు అమ్ముచు కొనుచు ఆ గుంపులు ఇక్కడున్నాయి ఏషుయా గ్రంథంలో కూడా అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి వారికి కలుగును ఏం కలుగును శిక్షదిగా చేస్తుండే వాళ్ళని దేశము కేవలము ఒట్టిదిగా చేయబడను అది కేవలము కొల్లసమగును యహోదాన్ని ఇలాగ సెలవిచ్చి దేశము వ్యాకులం చేత వాడిపోచున్నది ఎందుకు రక్తం లేకపోతే క్షీణిస్తుంది వాడిపోతుంది చెట్టు నీళ్ళ నీళ్లు లేకపోతే వాడిపోతుంది లోకము దుఃఖం చేత క్షీణించిపోతున్నది పూజలలో గొప్పవారు క్షీణించిపోచున్నారు లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు మార్చి నిత్య నిబంధనను మీరి దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను ఎక్కడో చూడండి అన్యాయం చేసేవాళ్ళు అపరికంగా జీవించేవాళ్ళు శాపము దేశంలో నాశనము చేయించున్నది దాని నివాసులు శిక్షకు పాత్రలయ్యిరి దేశ నివాసులు కాలిపోయి క్షపించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు సారీ శేషించిన మనుషులు శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు అంటే మంది సో ఇవన్నీ నాలుగు గుంపులు మనకి బహు తేటగా అన్ని వాక్యాలలో మనకు కనిపిస్తున్నాయి శేషించిన వారు కొద్ది భూమి శపితమైంది భూమి అపవిత్రమైంది కాటి గొప్ప జనం ఎట్లా శ్రమలుగుండా ఉంది అనేది అది మనం జక్రగ్రంథాలు కూడా చూస్తాం ఒకసారి చూడండి జక్రగ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచ్చినంలో అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అందంతటి మీదికి బయలువెళ్ళి శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్నాను దానికి బట్టి దొంగిల్లు వారందరూ కొట్టివేయబడదురు రెండో ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులు అందరూ కొట్టివేయబడదురు కాబట్టి ఇక్కడ కూడా తేళ్లు కొట్టివేయబడను సర్పములు కొట్టివేయబడను అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇది ఏంటంటే శాపం భూమి అంతటి మీదకి బయలువెళ్ళింది కాబట్టి భూనివాసులకు సంబంధించింది ఇది తేళ్ల సర్పంలకు సంబంధించింది గొప్ప జనం వస్తారు కాబట్టి ఇది భూనివాసులకు అంటే సర్పంలు తేలకు సంబంధించిన బోధ అన్నట్టు అయితే చివరికి ప్రాటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయానికి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి ప్రాటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం అంటే చివరి అధ్యాయం కదా మూడవ వచ్చిన చూడండి ప్రాటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు ఎందుకు మొదటి రెండు గుంపులు శాపగ్రస్తమైనవి కాబట్టి దాంట్లో ఉండదు ఎక్కడ ఉండదు పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుని యొక్కయో గొరుపులు సింహాసనము దానిలో ఉండను ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు తర్వాత ఆయన నామము వారి నొసల ఎందును రాత్రి కండను ఉండదు దీపం కాంతి అనెను సూర్యకాంతి దేవుడిన ప్రభు వారి మీద ప్రకాశించను వారి యుగయములకు రాజ్యము చేయుదురు కాబట్టి ఇక్కడ లక్ష మంది ఉన్నారు గొప్ప జనం కూడా ఉన్నారు చివరికి లక్ష్మి గొప్ప జనం వస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ వాక్య జ్ఞాపకం చేస్తుంది ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి సరే మన కూడా ముగించుకుందాం ప్రటన గ్రంథము పదమూడవ అధ్యాయము ముఖ్యమైనది కాబట్టి ముగింపు దశలో ఉన్నాం కాబట్టి ప్రకన గ్రంథము పదమూడో అధ్యాయము పదహార వచనాలు చూడండి కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ సందులు కానీ దాసులు కానీ అందరూ తమ చేతి మీదను తమ నొదటి అందరి ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం ఏ దాని పేరిట మృగం పేరు వాళ్ళు ముద్ర వేసుకుంటున్నారు దాని పేరిట సంఖ్య నేను గలవాడు తప్ప క్రయ విక్రయంలు చేయటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేస్తున్నది కాబట్టి లోకంలో క్రయ విక్రయం కొరకు బలవంతం చేస్తుంది వాడి ముద్ర ఉన్న వాడికే అమ్మడానికి కొనడానికి అధికారం బిజినెస్ అట్లా తయారైపోయింది ఆ మృగం యొక్క ముద్ర ఎవరికి లేదో వాడికి కష్టమైపోతుంది కొనుక్కోవడానికి అమ్మడానికి అంటే జీవించడం జీవన విధానం ఈ లోకంలో ఎట్లా జీవించాలా అనేది వాళ్ళని కష్టం అయిపోతుంది కానీ ప్రభువే వీరిని పోషిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన వాగ్దానం అది ఎందుకంటే ఏహెచ్కల్ గ్రంథంలో మనం చూస్తాము నువ్వు కొనుక్కోలేకపోయినా నీ పరిస్థితి అదే యశా గ్రంథాలు కూడా చూస్తాము దాని తర్వాత అవకాశం ఉంటే చూపిస్తా ఏహెచ్కల్ గ్రంథం ఒక వాక్యాన్ని ఇప్పుడు చూపిస్తా మీకు నేను ఏహెచ్కేల గ్రంథము ఏడవ అధ్యాయం పన్నెండు పదమూడు కాలము వచ్చినది దినము సమీపం ఆయన వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనక కొనువారికి సంతోషం ఉండ అమ్మువారికి దుఃఖం ఉండ కాబట్టి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అంటే చేసే వాళ్ళకి చాలా కష్టాలు అయిపోతుంటాయి సమాప్తికి వచ్చేటప్పటికీ అదే చెప్తుండే అక్కడ కాలం వచ్చి ఉన్నది దినము సమీపం ఆయన వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనుక కొనువారికి సంతోషము ఉండ పని లేదు అమ్మవానికి దుఃఖము ఉండ పని ఎందుకు ఉగ్రత నిలిచింది కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు కొన కొనడానికి అవసరం లేదు అమ్మడానికి అవకాశం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం వారు బ్రతికి ఉన్నను అమ్మవాడు అమ్మీంద దానిని తిరిగి రాడు ఆమె దానికి తిరిగి రాడు ఈ దర్శనము వారి సమూహం అంతటికీ చెందును అది తప్పక జరుగును వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణం రక్షించుకుంటకు వారిలో ఎవరు ధైర్యము చెయ్యరు కాబట్టి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోలేరు తేలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సంపాదనకు సంబంధించినవి అంత అపవిత్రతతో జీవించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇటు పరిస్థితిలో తిరిగి రారు అని చెప్తుంది ఈ వాక్యం తిరిగి రారు ఎ పరిస్థితుల్లో తిరిగి రారు అంటే వన్ వే టికెట్ వాళ్ళు శాశ్వతంగా కొట్టివేయబడతారు అని చెప్తా ఉంది ఆమెవాడు కొనేవాడు ఇంకో రెండు మూడు వాక్యాలు ఉంటే ఇది ముగించేయొచ్చు మనం ఈ నేను అనుకుంటా వచ్చే వారము క్లుప్తంగా ఇది చూపించేసి కొన్ని వాక్యాలు పదమూడు అధ్యాయాన్ని ముగించేసి పద్నాలుగవ అధ్యాయం నుంచి మనము దీర్ఘంగా చూద్దాం అటువంటి కృపను ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలనేసి ప్రార్థిస్తాం పరిశుద్ధుల వండ్రి మీకు వందనాలనైనాసయ ఈ దినమంతా మీ సహం చేతి నడిపించృతజ్ఞతలనైనా ప్రభు ఈ నాలుగు గుంపులకు సంబంధించిన విషయాలు మరియు దీర్ఘంగా మీరు మాకు చూపించినారు వాటన్నిటి బట్టి మీకు వదనాలనైనా మీకే కృతజ్ఞత మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం మాతో మాట్లాడండి మనం బలపరచండి స్థిరపరచండినైనా ఇవి జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకొని అనేకులకు మేము ప్రకటించాలా ప్రభు అటువంటి జీవన విధానాన్ని మాకందరినీ కనుగరించి మనం ఉందండి వింటున్న వారందరినీ ఆశ్రయించండి సర్వసతం నడిపించండి గొప్ప సాక్షన్లు పెట్టుకోండి కుటుంబాలలో శాంతి సమాధానం చేసి ప్రభు మీ నీతి ధైర్యంగా ప్రకటించుకుంటూ మేము పోవాలా సిగ్గుపడకుండా భయపడకుండా అనేకులను మీ చింతకు నడిపించుకుంటూ రావాలి అటువంటి సేవా నడిపించండి రాత్రి మధ్య ధర చేయండి వేకులు వేసి మిమ్మల్ని సృతించే భాగ్యాన్ని అందరికి ఏసు క్రిస్తియన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన ఏసు క్రిస్తిన్ సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడక ఆమెన్ ప్రెసిడెంట్